24. నాలుగు కుక్క వంటి మనసు కుదురుగజేసియుటల మధ్య దృష్టి నిలిపినేని పటుతరైక్య బ్రహ్మభావంబు కల్గును అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోని జీవునికి సాక్షిగనున్న ఓ ఆత్మ వినుము మనస్సు యొక్క విషయము దాని మీద ధ్యాస లేని వారికి తెలియదు మనస్సు మీద బుద్ధి లగ్నముచేసి చూచినప్పుడు మనస్సు ఏ విషయము మీద నిలబడక విషయములను మార్చి మార్చి బుద్ధికి చూపుచుండును ఇంద్రియ విషయములు వద్దని కొంతసేపు ప్రపంచపు విషయములను చూపవద్దని మనస్సుకు బుద్ధి ఎంత చెప్పినా మనస్సు మాత్రము తన ప్రకారము పంచభూతములకు పంచేంద్రియములకు సంబంధించిన విషయములనే మననము చేయుచుండును అనేక విషయముల మీదికి సంచరించుటవలన మనస్సును చంచలము కలిగిన కుక్కతో సమానముగా పోల్చిచెప్పారు కుక్క వంటి చలనము కలిగిన మనస్సును అభ్యాసముచేత విషయ చింతనల మీదకు పోకుండా చేసి మనోదృష్టిని కనుబమల మధ్య తల లోపలి మధ్యభాగమున నిలుపగలిగితే అక్కడ గల బ్రహ్మనాడిలోని ఆత్మ యొక్క విషయము తెలియును మనస్సు యొక్క కర్తవ్యము అహర్నిశలు బుద్ధికి ఏదో ఒక విషయమును తెలియజేయడము దానికి మొదటి నుండి బయట ప్రపంచ విషయములను తెలియజేయడము అలవాటైనది మనస్సు యొక్క ఆ అలవాటును మాన్పి లోపలి ఆత్మ విషయముల మీదకు మళ్లించడమే యోగము అంటాము